ం వా గణపతి భవా ఉపవశ్రవస్తం జ్యేష్ఠరాజి బ్రహ్మణా బ్రహ్మణస్పతష్టం వన్మోహిశేదసీమణాధిపతాశివసమారంభా శంకరాచార్య అస్మాచార్య పద్యే గురు పరంపరా ఓం భద్రం కన్యే విష్ణు రామదేవాద్రం పశ్యే మాక్షత్ర స్థిరైరంగై స్పృష్ వాగుస్తూ జశేమదే రంజాయుస్తిన ఇందో్రవాస్తిన పూషా విష్వేదా షస్థి నస్కాక్ష అయుష్టమే స్థిర్ బృహస్పతి దాత శాంతి యశ్యామి తి ఆదిబుద్ధా ప్రవృతైవ ే ధర్మా సునిశ్చి సో నృపవాయకల్పతే రెండో వాక్యం చూస్తున్నాం ఎవ క్షాంతి క్షాంతి అంటే దక్షత అనోక అర్థం సమర్థత సో ఆత్మని సర్వథ నిరపేక్షత శాంతి దక్షత అంటే కూడా అదే ఆ నిరపేక్షత అంటే సైకలాజికల్గా ఆశ్చర్యము లేకుండాట డిపెండెన్స్ లేకుండాట సైకలాజికల్ డిపెండెన్స్ జీవితంలో ఫిజికల్ డిపెండెన్స్ అందరికీ ఉంటుంది ఫిజికల్ డిపెండెన్స్ లేని వాళ్ళు ఎవరిలో ఉన్నారు ఇప్పుడు మీరు భోజనం చేయాలనుకోండి వండి వాడు ఉండాలి రిటైల్ మర్చెంట్ ఉండాలి హోల్సేల్ మర్చెంట్ ఉండాలి దున్నీ వాడు ఉండాలి పంట ఉండాలి వాడికి విత్తనాలు సప్లై చేసే వ్యాపారం ఉండాలి ఇంతమందే ఉండాలి వీళ్ళలో ఎక్కడైనా ఒక చైన్ని బ్రేక్ చేసేసినట్లయితే మీకు భోజనం రాదు ఇంతమంది ఉంటేనే మనం ఈ దేహాన్ని నిలబెట్టగలుగుతాం చిత్రం ఏమంటే సోషల్ డైనమిక్స్ ఎలా ఉంటాయంటే ఇవన్నీ కూడా డిఫాల్ ఇన్ ప్లేస్ జనరల్గా డిఫాల్ ఇన్ ప్లేస్ అండ్ దేఫోర్ మొరార్లెస్ కొంచెం ఇటువంటిగా భోజనం దొరుకుతూ ఉంటుంది అందరికీ ఫిజికల్ డిపెండెన్స్ లేదు అది సమస్య కాదు సమస్యల సైకలాజికల్ డిపెండెన్సే మానసికంగా మనం ఆధారపడి ఉంటాం అదే బంధం మానసికమైన బంధం డిపెండెన్సీ అని మాటలో చెప్పాలంటే వీఆర్ సైకలాజికల్లీ డిపెండెంట్ పీపుల్ సైకలాజికల్ డిపెండెన్సీ ఉంటుంది ఇప్పుడు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని అంటాడు ఓకే దెన్ వాట్ తిరిగి నన్ను ప్రేమించాలి అన్నాడు అంటే వాడు సైకలాజికల్గా డిపెండ్ అయ్యాడు దీన్ని రెసిప్రోసిటీ అని కూడా ఈ సైకాలజీలో వర్ణిస్తూ ఉంటాం సో అది అది సైకలాజికల్ డిపెండెన్స్ తర్వాత ఈ సైకలాజికల్ డిపెండెన్స్ ఎలా ఉంటుందంటే మీకు లోకంలో గురువు శిష్యులపై సైకలాజికల్గా డిపెండ్ అవుతాడు శిష్యుల్ని పోగేసుకుంటారు వాళ్ళందరూ తనతోటే ఉండాలి ఇంకెక్కడికి పోకూడదు ఇంకో చోటకి వెళితే వీళ్ళు కంగారు పడిపోతారు అయ్యో నా దగ్గరికి వచ్చి వాళ్ళు వెళ్ళిపోతున్నారు కదా దీనికి కొన్ని ఎక్స్ప్రెషన్స్ కూడా పడతారు గురువు షాపింగ్ చేస్తున్నారా అంట తప్పే ఉంది అన్ని షాపింగ్ చేసుకున్నట్టుగానే ఇప్పుడు బియ్యం కొనుక్కున్నా కూడా నాలుగు రకాలు చూసు కొనుక్కుంటారా లేకపోతే ఏదో ఒక కనపడ్డది కొనుక్కు తెచ్చుకుంటారా అలాగే గురువు షాపింగ్ కూడా చేయాలి యూ హెవ్ టు ఫైండ్ అవుట్ ఉంది అసలు యూ షుడ్ నో వాట్ యూ వాంట్ అండ్ దాన్ని యూ హెవ్ టు ఫైండ్ అవుట్ హూ కెన్ గివ్ యూ వాట్ యూ వాంట్ వాట్ యూ నీడ్ మాత్రం చూసుకుందా గుడ్డెద్దులాగా పడిపోతుంటే కానీ పీపుల్ డూ దాట్ చిత్ర అంటే మనం ఏది అనుకుంటున్నా ఏది తప్పు అని అనుకుంటున్నామో ఏది అజ్ఞానం అనుకుంటున్నామో పీపుల్ డూ జస్ట్ దట్ ఓన్లీ ఎనీవే దట్ ఈస్ హౌ ద సొసైటీ మూవ్స్ ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ లైక్ దాట్ డజంట్ మ్యాటర్ నాకెందుకు తెలియాలి భగవంతుడి యొక్క సొసైటీ ఆయనకి తెలిస్తే సరిపడుతుంది సో మనకి తెలియనక్కర్లేదు but that is how the society functions so guru who needs the shishyas shishya lagapote they become very uncomfortable bhojan lagapote uncomfortable glow chotopado shishu lagapote uncomfortable glow physical dependence ka do psychological dependence then shishyu kuda they need a guru for psychological purposes yes to console them వాంట్ ఎ షోల్డర్ టు క్రై ఆన్ అని అంటారు అంటే ఆ బుధం మీద తలపెట్టి ఒక కొంతసేపు ఆ దుఃఖాన్ని ట్రాన్స్ఫర్ చేయడం సో ఈ విధంగా ఇదంతా కూడా సైకలాజికల్ డిపెండెన్సే అంచే మీకు లోకంలో గురువు శిష్యుల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఉంటాడు శిష్యులు గురువును ఎక్స్ప్లాయిట్ చేస్తాడు ఇన్ దోన్లే సో ఈ విధంగా వరల్డీ ఆర్ సైకలాజికల్లీ డిపెండెంట్ …religious రిలీజియస్ పీపుల్ ఆర్ సైకలాజికల్లీ డిపెండెంట్ అండ్ అన్ఫార్చునేట్ థింగ్ ఏమిటంటే వేదాంత అధ్యయనానికి వచ్చి కూడా అలా సైకలాజికల్లీ డిపెండెంట్గా మిగిలిపోతారు అలా మిగలకూడదు సో ఎవడైతే క్షాంతిని పొందుతాడో టోటల్ ఇండిపెండెన్స్ సైకలాజికల్ ఇండిపెండెన్స్ పూర్తి నిరపేక్షత …total freedom అప్పుడే మనిషి యథార్థంగా ప్రేమను చూపించగలుగుతాడు ఈ విషయం మనం చూసి ఉన్నాము ఇటువంటి ఆ క్షాంతి నిరపేక్షత ఎవరికి గలదో వాడు అమృతత్వాయ కల్పటే నా మోక్షము కొరకు మోక్షము అంటే దాన్ని అమృతత్వము వర్ణిస్తారు ఇమ్మోర్టాలిటీ అంటే మనిషి దేహంతో మమేకమై దేహధర్మములను తనయందో ఆరోపించుకుంటాడు ఉపాధి ధర్మములను మన మీద ఆరోపించుకుంటూ ఉంటాయి శ్రీకృష్ణుడు గీతలో ఏమంటాడంటే శరీరస్థోపి కౌంటేయ నా కరోతి నలిప్యతే పదమూడో అధ్యాయంలో వస్తుంది దానికి పక్కనే ఓ శ్లోకం ఉంటుంది యథాకాశ స్థితో సౌక్ష్్యాత్ అవతిష్టతే ఆకాశం ఉన్నది ఆకాశంలో అన్నీ ఉంటాయి కానీ ఏది కూడా ఆకాశాన్ని కంటామినేట్ చేయాలి మా మాలిన్యం ఉంటుంది ఆకాశంలోనే అదే ఆకాశాన్ని మలినం చేయదు ఆ విధంగానే పరిమళం ఉంటే పరిమళం కూడా ఆకాశానికి ఏది అంటారు తథా దేహే ఆత్మ అని ఆ పదమూడో అధ్యాయం శ్లోకం సో అదేవిధంగా దేహంలో కూడా ఆత్మ ఉంటుంది నోపలిప్త్యతే ఆత్మ నోపలిప్త్యతే ఉపలేపమును అంటే ఆ ఉపాధి ధర్మములను పొందదు స్థూల ఉపాధి ధర్మములు ఏమిటి జన్మమృత్యువులు పుట్టుక మరణము ఇవి స్థూలోపాధి ధర్మములు ఇవి ఆత్మకు సంక్రమించవు సూక్ష్మోపాధి ధర్మములు ఉన్నాయి సుఖదుఖములు సూక్ష్మోపాధి సుఖదుఖములు స్వర్గ నరకములు పుణ్యం చేసుకుంటే స్వర్గం పాపం చేసుకుంటే నరకం అది సూక్ష్మోపాధి సూక్ష్మశరీరము యొక్క ధర్మాలవి పునర్జన్మ అది సూక్ష్మ ఉపాధి యొక్క ధర్మాలు అవి ఆత్మస్వరూపానికి సంక్రమించవు కాబట్టి స్థూలోపాధి ధర్మములు సూక్ష్మోపాధి ధర్మములు ఇవేవి కూడా ఆత్మస్వరూపానికి సంక్రమించాయి దట్ ఈజ్ వాట్ ఈస్ కాల్డ్ మోర్టాలిటీ అదే అమృతత్వము అంటారు ఎందుకంటే స్థూలోపాధి మోర్టాలిటీ ఉన్నది సూక్ష్మోపాధి కూడా మోర్టాలిటీ ఉన్నది ఇక్కడ పో ఇక్కడ మరణించడం అక్కడ పుట్టడం అంటే ఈ విధంగా సూక్ష్మోపాధి కూడా నిరంతరం పరివర్తన చెందుతూ ఉంటుంది అదే మృత్యు అంటే మారిపోవడమే మృత్యువు సో ఈ విధంగా ఈ ఈ పరివర్తన చెందే లక్షణము అది అనాత్మల ధర్మము అది ఆత్మస్వరూపంలో లేదు అని వీడు తెలుసుకుని పూర్తిగా సైకలాజికల్ డిపెండెన్స్ నుంచి బయటపడిపోవడం అంటే ఎలాగో తెలుసు అండి ఈ జగత్తులో ఏది నాకు అక్కర్లేదు భోజనం దేహానికి కావాలి నాకు కాదు ఐ నీడ్ నథింగ్ ఆఫ్ దిస్ వై తర్వాత ఐఎమ్ ఏ ఫ్రైడ్ ఆఫ్ నథింగ్ ఇన్ దిస్ వై అభయం ఈ జగత్తులో నన్ను నశింపజేయగలిగేది ఏదీ లేదు నేను దేనికి భయపడాల్సినటువంటి అవసరము లేదు సో అచ్చేవ్యోయం అదాహ్యోయం సో నయనం చిందంతి శస్త్రాన్ని సో అటువంటి అభయము అది జగత్తుకు సంబంధించి సో టోటల్లీ డిజైర్లెస్ అండ్ ఫియర్లెస్ విత్ రిఫరెన్స్ టు ది వరల్డ్ అది క్షాంతి అంటే ఇమోర్టాలిటీకి ఉపాయం పూర్తి నిరపేక్షత ఇక ఆ దేహము వస్తే అంటే రిఫరెన్స్ టు ది వరల్డ్ లివింగ్ యాజ్ వెల్ యాజ్ నాన్ లివింగ్ టోటల్ నిరపేక్షత తర్వాత దేహం దగ్గరకు వస్తే మనం ఏం చేస్తామంటే దేహాన్ని అడ్డుపెట్టుకుని కొంత భోగాన్ని అనుభవించే ప్రయత్నం చేస్తుంది సకల భోగా భోగం అంతా దేహం ద్వారానే వస్తుంది దేహాన్ని అడ్డుపెట్టుకుని వీడు భోగాన్ని అనుభవించాలంటాడు ఇప్పుడు రుచులు రుచులు ఉంటాయి ఇది తినాలనుంది అది తినాలనుంది అంటే అర్థం ఏంటి వీడు దేహాన్ని అడ్డుపెట్టుకుని భోగాన్ని అనుభవించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాయి అది మరి సైకలాజికల్ డిపెండెన్స్ అయిపోయింది కదా దేహం అడగదు దేహోనజానా రమణ భగవాన్ అన్నారు దేహోన జానాతి దేహానికి ఏం తెలీదు అది జడమది వీడు దేహాన్ని అడ్డుపెట్టుకుని ఏవో కోరికలను పొందాలి అని అపేక్ష పెట్టుకుంటాడు దేహం ద్వారా అంచేతనే దేహానికి అనారోగ్యం చేస్తే వీడు చాలా డిస్టర్బ్ అయిపోతాడు ఎందుకని ఈ అనారోగ్యం కారణంగా డిస్టర్బెన్స్ ఫైవ్ పర్సెంటే దేహానికి ఏదో పేడ ఉంటుంది అదో ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటుంది మిగతా నైంటీ పర్సెంట్ అంతా కూడా సైకలాజికల్ డిపెండెన్స్ రిలేటెడ్ డిస్టర్బెన్స్ సో ఆ విధంగా దేహము నుండి నేను దేనిని అపేక్షించను తర్వాత మనస్సు మనస్సు ద్వారా నేను దేనిని అపేక్షించను అంటే మనస్సు ఉల్లాసంగా ఉండాలి మనస్సు బోరు కొట్టకూడదు ఇలాంటివి కూడా ఇది సైకలాజికల్ డిపెండెన్స్ అపాన్ ద మైండ్ దాన్ని ఈగో ఈగో ఇక్ సాటిస్ఫాక్షన్ అని ఒకటి ఉంటుంది ఎప్పుడు ఈగోని సాటిస్ఫై చేస్తూ ఉండాలి అందరూ అప్పుడు వీడు ఈగో సాటిస్ఫై అవుతూ ఉండాలి ఈగో హర్త్ కాకూడదు దట్ ఈజ్ ఎ గేమ్ డిపెండెన్స్ అపాన్ ది ఈగో కాబట్టి మానవ మానములకు అతీతంగా తీయో మానవమానయోహో రెండింటి ఎందు సమత్వ బుద్ధి కలిగి మానవమాన అన్నది ఈగో దగ్గర వస్తుంది వాటికి కూడా అతీతంగా వెళ్ళిపోయి అవమానము ఏడల ద్వేషము లేదు మానవు ఏడల రాగము లేదు సమత్వ బుద్ధిని కలిగి ఉండట దట్ ఈస్ ది టోటల్ ఫ్రీడమ్ సైకలాజికల్ డిపెండెన్స్ పూర్తిగా తొలగిపోతుంది అదే అమృతత్వము అదే మోక్షము సో అయితే దీంట్లో రహస్యం ఏమంటే మనిషికి సరళంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండి దాని మీద తృప్తి కలగదు మోక్షము అని మీరు డైరెక్ట్గా చెప్పారనుకోండి వాడికి దాని ఎందుకు తృప్తి ఉండదు దానికి ఏదో చెలవులు పలువులు అల్లి దాన్ని కొంత మిస్టరీని జోడించి చెప్పాలి అంటే మీకు మోక్షం వచ్చినప్పుడు ఏదో అయిపోతుంది మిస్టరీని జోడించాలి ఈయన ఒక మొన్న ఒక ఆయన నాకు ఆయన అలా చెప్పుకుంటూ పోతున్నా శివానందాశ్రమానికి స్వామీజీతో ఏదో మాట్లాడడానికి ఆయన దగ్గరికి వెళ్ళకముందే నన్ను బయటే ఒక ఆయన ఒక సన్యాసి ఒక he is an elderly person obviously, he has some heavy step, he has one guy he has one who has one, he is an praram is, to begin with, to begin with, it will fit in the table, yourpa bells will fit in the table, theirościam calls, they will fit in the table, to begin with, it will fit in the table, if you will fit in the table So that సో దట్ మీన్స్ ఐ సుడ్ బి హ్యూజ్లీ ఇంప్రెస్ అయిపోవాలన్నమాట నేను ఇంప్రెస్ అవ్వను వయస్సు మీద ఇంప్రెస్ అవ్వాల్సిందేం లేదు అంత వయస్సు ఉండటం కూడా అంత అపేక్షణీయం కాదని నా అభిప్రాయం so, so, థింక్ సో ఆరోగ్యంగా మీకు మోక్షం వచ్చేస్తే మీరు ఇంకా ఎప్పటికీ రెండు వందలేళ్ళు బతుకుతారు ఓహో అలాగా అని ఏదో some మిస్టరీ దానికి జోడించటము అయితే flash lag ఏదో మీకు కనబడుతుంది లేకపోతే మీకు ఎదరవాళ్ల మనస్సు తెలిసిపోతుంది ఎదరవాళ్ళ మనస్సు తెలియడం అంత తప్పు అదే కానీ ఇంకో అవుతుంది ఎందుకంటే ఒక మనస్సుతో మనం కంటాలు పడుతూ ఉన్నాము ఎదరవాళ్ల మనస్సు కూడా మనకి తెలిసిందంటే అంత దుఃఖం అదే కానీ కోట్లేదు కాబట్టి పీపుల్ ఆర్ జస్ట్ క్రేజీ దే రన్ ఆఫ్టర్ ఆల్ ఇమాజినేషన్స్ ఈ ఇమాజినేషన్స్కున్న మిస్టరీ ఏంటంటే అవి రియల్గా అనిపిస్తాయి సో మోక్షము అనేది అదేమీ కాదు ఇట్ ఈజ్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ అది మనం చూస్తూ ఉన్నాము ఎస్ ముముక్షో ఏం యథోక్త ప్రకారేణా బోధనిశ్చయనిరపేక్షత ఆత్మాథం పరార్థం వా దానికి దృష్టాంతం యథా సవిత నిత్యం ప్రకాశాంతరమేక్ష సూర్యుడు సర్వకాలములైందు మరి యొక్క ప్రకాశాన్ని అపేక్షించడు సర్వమును తనే ప్రకాశంపజేస్తూ ఉంటాడు ఇతర ప్రకాశమును అపేక్షించడు సూర్యుని దృష్టాంతంగా తీసుకుంటాడు ఆత్మకి దృష్టాంతం సూర్యుడు ఆకాశం అంటే ఇంకా అంతగంట దృష్టాంతాలు వేరే ఏమి లేవు సూర్యుడు ఒక సెన్స్లో దృష్టాంతం ఆకాశం ఇంకో సెన్స్లో దృష్టాంతం సూర్యుడు చిత్ ప్రధాన దృష్టాంతం ఆకాశము అధిష్టాన ప్రధాన సో ఈ రెండే దృష్టాంతాలు జగత్తిక దృష్టాంతం స్వప్నం ఎనీవే సో ఈ విధంగా సూర్యుడు ఎలా అయితే ప్రకాశమును అపేక్షించడు సూర్యుడు తన కొరకు ఇతర ప్రకాశమును అపేక్షించడు ఇతరము కొరకు కూడా ఇతర ప్రకాశమును అపేక్షించదు అయా నాకీ ఉపకారం చేసి పెట్టండి అనే ఒకటే ఒక అపేక్ష మా వాడు ఉన్నాడు వీడికి మీరు ఉపకారం చేసి పెట్టండి అని ఇంకొక అపేక్ష సో ఈ రెండు రకముల అపేక్షలు కూడా ఆ సూర్యుని ఎందు పరార్థం స్వార్థం వా సో ఆ విధంగా వీడు జ్ఞాని నిరపేక్షంగా ఉంటాడు అదే చెప్తున్నారు ఇత్యవం భవతి క్షాంతి సో ఈ విధంగా సూర్యునికి వలె జ్ఞానికి క్షాంతి సో నిరపేక్షత లభించును బోధకర్తవ్యత నిరపేక్షత అంటే అల్టిమేట్ నిరపేక్షత ఏమిటంటే నేను ఇంకా ఆత్మని తెలుసుకోవడం తర్వాయి నేను ఆత్మని తెలుసుకోవాలి అనేది కూడా ఒక అపేక్ష అది అల్టిమేట్గా అది అపేక్షలా మిగిలి ఉంటుంది ముఖ్యంగా సాధకులలో చాలా అసంతృప్తి ఉంటుంది ఏమి మేము చేస్తున్న సాధన సరిపట్టలేదు అనే అసంతృప్తి ఈ అసంతృప్తి ఒక స్థాయిలో మంచిది ఎందుకంటే కుంకుజ్యం శ్రమ చేయటానికి ఇంకొంచెం బాగా ఉత్సాహంగా ఎఫర్ట్ పూర్తి చేయటానికి ఉపయోగపడుతుంది కానీ ఈ అసంతృప్తే ఒక భారం కింద తయారవుతుంది అల్టిమేట్గా ఈ అసంతృప్తి చాలా చోట్ల ఒకప్పుడు చాలా విచిత్రమైన పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది వాళ్ళు చక్కటి చేస్తూ ఉంటారు అసంతృప్తి ఉంటుంది మేము సరిగ్గా సాధన చాలదేమో అని అసంతృప్తి ఉంటుంది సరే నాలాంటి పూటగానే ఉన్న భిక్షను నేను వ్యాలిడేట్ చేసి ప్రయత్నం చేస్తా మీరు చక్కగా సాధన చేస్తున్నారు ఇంకెంతకంటే సాధన చేయటానికి వాల్యూమ్ ముఖ్యం కాదు ఇంకా క్వాలిటీ ముఖ్యం కానీ వాల్యూమ్ ముఖ్యం కాదు ఎన్ని గంటలు సాధన చేసామన్నది ముఖ్యం కాదు మీరు తత్వాన్ని తెలుసుకుని ఆ తత్వానికి అనురూపంగా జీవితాన్ని గడుపుతా సదు చితు ఆనంద కదా తత్వము సదనుకూలం వ్యవహారం సత్ అంటే జన్మ మృత్యువులకు అతీతమైనది కాబట్టి సదా అనుకూల వ్యవహారమును కలిగి ఉందిట అంటే జన్మ మృత్యువుల గురించి ఒక పెద్ద ఇష్యూ కింద చేసుకోకుండా ఉండడము చిదు అనుకూల వ్యవహారము నేను ఆత్మస్వరూపుడను చైతన్య స్వరూపుడను కాబట్టి నాయన అజ్ఞానం ఉన్నది ఇది ఉన్నది అది పెట్టుకోకుండా చిదు అనుకూల వ్యవహారమును కలిగి ఉందిట ఆనందానుకూల వ్యవహారం అంటే ప్రతిదానికి కల్పించుకొని దుఃఖించుకో కూర్చోకుండగా ఈ శుభదుఖాలకు అతీతమైనటువంటి శాంతావస్థను నిలిచి ఉందిట ఈ అదే సాధన ఏంటంట సచ్చిదానంద స్వరూపమునకు అనుకూలంగా మీరు వ్యవహరించడమే ఇప్పుడు ప్రిన్స్ ఉన్నాడు రాజకుమారుడు తన రాజకుమారుడనని అతనికి తెలియదు మంత్రి చెప్పాడు ఈ దృష్టాంతం మీకు తెలుసు కదా మంత్రి చెప్పాడు నువ్వు డాక్ కాదురా నువ్వు చోరుడు కాదు నువ్వు రాజకుమారుడువు అంటే నాకేమో మరి అలాగా అనిపించట్లేదని అంటే ఇప్పుడు ఏం చేయాలంటారు మీరు వాళ్ళ రాజకుమారుడు అనిపించాలంటే ఏం చేయాలి అంటే చూడు చోరుడు వలె వ్యవహరించక ఫస్ట్ రాజకుమారుడు వలె వ్యవహరించడం ప్రారంభించు టేక్ ఎ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద డైరెక్షన్ సరిపడుతుంది సో ఈ సాధకులు అసంతృప్తితో ఉంటారు అలాంటి పూట కానీ పిలిస్తే నేను చెప్తాను చూడండి మీరు చేసుకున్న సాధన సరిపడుతుంది మీరు చెంత చేయకండి అని నేను చెప్తాను కాదు ఇంకా అసంతృప్తి కాదండి మీరు అలా అసంతృప్తి పెట్టుకోవద్దు నేను చెప్తున్నాం మీకు యూఆర్ డూయింగ్ ఫైన్ మీరు ఈ దిశలో మళ్ళీ కాదండి మళ్ళీ ఇంకా అలాగే అసంతృప్తిలోనే ఉండిపోతాం దిశ చేస్తుంది సరే కానివ్వండి మరి మీ సాధన చాలటం లేదు మరి ఇంకా అలాగే ఉండండి అయితే మరి ఏం చేస్తారు ఏం చేస్తారు మీరు యోగ్యులు అంటే అబ్యబ్ే నేను అయోగ్యులే కదయా నువ్వు అలా అనుకోవడం తప్పులేదు కానీ అయోగ్యులు ఏం కాదు నువ్వు యోగ్య అబే కాదు కాదు కాదు నేను అయోగ్యునే సరే ఇంకా సో బి అయోగ్య అది కూడా ఉండరాదు బోధ కర్తవ్య నిరపేక్షత ఇంకా ఆత్మను తెలుసుకోవాల్సి ఉంది అంటే ఇన్ ఫ్యూచర్ యూ విల్ నో ఇట్ ఫ్యూచర్లో తెలుసుకోవడానికి అది అది కాలాంతర్గతం అయిపోతుంది కదా సత్యము ఫ్యూచర్లో ఉండదు సత్యం ఎప్పుడు కూడా వర్తమానంలోనే ఉంటుంది మీరు ఆనందాన్ని పొందాలి అంటే ఎప్పుడు పొందుతారండి ఆనందాన్ని వర్తమానంలోనే పొందాలి భవిష్యత్తులో ఆనందాన్ని పొందుతాము అని మీరు అనుకుని కూర్చుంటే ఇక స్వర్గానికి నిశ్చనం వేయడం అంటే సరే ఎప్పుడో వస్తుంది స్వర్గం అది వచ్చినప్పుడు భవిష్యత్తులో ఉండదు వర్తమానంలోనే ఉంటుంది కాబట్టి వర్తమానంలో నా స్వరూపాన్ని నేను తెలుసుకోవాలి కానీ భవిష్యత్తులో నేనేం తెలుసుకుంటాను కాబట్టి బోధకర్తవ్య నిరపేక్షత దానికి శాంతి అని అంటే తన స్వరూపమునందు అన్ని కాలముల కాలమునకు అతీతముగా అమృతత్వము దగదు అని మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది అంటే అభిప్రాయం ఏమిటంటే ఈ ఆత్మ సాక్షాత్కారం అనేది ఆత్మజ్ఞానము అనేదివి అదే కదా మోక్షము అది అది ఒక ఎఫర్ట్స్ ప్రయత్నము చాలా నేర్పుగా చేసినటువంటి ఒక అనొక ప్రయత్నము యొక్క ఫలము కాదు స్వర్గం మీరు స్వర్గాన్ని పొందాలి అంటే లేకపోతే ఈ లోకంలో కొంత మొత్తం ఘనం సంపాదించాలి అంటే లేదా ఓ పెద్ద ఇల్లు వాకిలో ఏదో రియల్ ఎస్టేట్ బాగా సంపాదించాలన్నా లేదా యూరప్ అంతా టూరిజం టూర్ చేసి రావాలన్నా లేదా ఫలానా భోగాన్ని అనుభవించాలన్నా మీరు ఏం చేయాల్సి ఉంటే చాలా నేర్పుగా ఒక మెథడ్ని ఫాలో అవుతో ఆ ఉపాయాన్ని కేర్ఫుల్గా వర్కౌట్ చేసుకురావాలి వర్కౌట్ చేసుకు వస్తే మీరు ఆ స్థానాన్ని చేరుకుంటారు అయితే రాజకీయంగా ఎమ్మెల్యే ఎంపీ అవ్వాలన్నా మీరు కేర్ఫుల్గా వర్కౌట్ చేసుకురావాలి స్కిల్ఫుల్గా వర్కౌట్ చేసుకురావాలి అనేక ఆటంకాలు వస్తూ ఉంటాయి వాటిని అన్నిటినీ అధిగమిస్తూ అలా దాన్నే వర్కౌట్ చేసుకుంటారు అవ్వాలి ఒకప్పుడు డబ్బును కూడా ఖర్చు ఉంటుంది మన రాజకీయ నాయకులు చేస్తూ ఉంటారు చూడండి అలా వర్కౌట్ చేసుకుంటారు కావాలి ఆత్మజ్ఞానము అటువంటిది కావాలి ఈ సృష్టిలో ప్రతీది అలాంటిదే ప్రతీది అలాంటిదే కేర్ఫుల్గా వర్కౌట్ చేసుకురాదగ్గదే ప్రతీది కానీ ఆత్మజ్ఞానము అలాంటిది కాదు ఈ ఆత్మజ్ఞానం లాంటిది ఇంకోటి ఉందేమో అని అనిపించింది నాకు ఆత్మజ్ఞానం ఒక్కటే ఇంకోటి ఉందేమో అనిపించింది అది ఏమిటంటే అమ్మాయి పెళ్ళి అమ్మాయి పెళ్ళి కానీ అబ్బాయి పెళ్లి కాదు ఇది వరకు అమ్మాయి పెళ్లి గురించే ఉండేది బెంగ అమ్మాయి అబ్బాయి పెళ్లి గురించి ఉండేది కాదు ఇప్పుడు అబ్బాయి పెళ్లికి కూడా కలుపుకోవచ్చు అబ్బాయి పెళ్లి ఒకటే అమ్మాయి పెళ్ళి మా అమ్మాయికి పెళ్లి కాలేదు కొంచెం బెంగ ఉంటుంది మా అబ్బాయికి పెళ్లి కాలేదు అదో రకం ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటారు అంటే మీరు ఒక ప్రాసెస్ మొదలుపెట్టి ఆ ప్రాసెస్ను అలా స్కిల్ఫుల్గా నేర్పుగా వర్కౌట్ చేసుకుంటూ వెళ్తే ఆ గోల్ని రీచ్ అవుతాము అని అనుకుంటారు జనులు అనుకొని అలా వర్కౌట్ చేసి ప్రయత్నం ఏదో చేస్తారు ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ దట్ ఇట్ డజంట్ వర్క్ లైక్ దాట్ అని అనిపిస్తుంది ఎందుకంటే వీడి ప్రయత్నంలో ఎప్పుడూ అది ఫలించదు సడన్గా ఏదో ఒక అలాగే ఉప్పనం వచ్చినట్టుగా అయితే తుఫాను వచ్చినట్టుగా టోర్నడో వచ్చినట్టుగా వస్తుంది ఏం చెప్పిరాదు అలా తక్కువ వచ్చే వస్తుంది సమ్ కెమిస్ట్రీ ఇన్సో దెగట్ మ్యారీ అలాగే మ్యారేజ్ ఇస్తారు మేడ్ ఇన్ హెవియర్ మెన్ అంటారు అందు గురించి అలాగ మన ప్ర అంటే అలాగని ప్రయత్నం చేయడం మానేయాలా అంటే బహుశా ఆ వివాహం విషయంలో మానేయకూడదు మన సంతృప్తి కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి ఏమంటే ఈ ఆత్మస్వరూపం విషయంలో కూడా మీరు చేయదగినటువంటి ప్రయత్నం ఏమిటంటే నాకు ఆత్మజ్ఞానము లేదు అనేటువంటి ఒక నిశ్చయం ఏదైతే మీరు పెట్టుకూర్చున్నారో ఒక కల్పన ఏదైతే బలంగా చేసుకూర్చున్నారో ఆ కల్పనను నిరాకరించటకు మాత్రమే మీరు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది తప్ప ఆత్మసాక్షాత్కారము అనేది ఒక నేర్పుగా చేసినటువంటి ఒక కాలంలో ఒక లెంగ్త్ ఆఫ్ టైంలో నేర్పుగా నిర్వర్తించిన ప్రయత్నము యొక్క ఫలము ఆత్మస్వరూప సాక్షాత్కారము కాదు ఎందుకంటే అలాంటిది అయితే ఏమవుతుందో తెలిసినా కొంతకాలం ఉండిపోతుంది ఇప్పుడు ఈ సంపాదించిన డబ్బే ఏమవుతుంది కొంతకాలం ఉంటుంది పోతుంది పేరు ప్రతిష్టలు ఉంటాయి పేరు ప్రతిష్టలు అనేవి కొంతమంది పిచ్చిగా దాన్ని ఎంతమంది సంపాదిస్తారండి పేరు ప్రతిష్టలో రెండు దోషాలు ఉన్నాయి ఒకటి జనం వెళ్ళి పైకి తీసుకొచ్చి మళ్ళీ కింద పారేస్తారు పైకి తీసుకొస్తారు వాళ్ళే కింద పారేస్తారు అదొక పెద్ద సమస్య అదొక దోషం పొండవ దోషం జనం పైకి తీసుకొస్తారు రెండు రోజులు మూడు రోజులు పైని కూర్చోబెడతారు ఆ తర్వాత ఇంకో హన్ని పట్టుకొచ్చి వీళ్ళు మర్చిపోతారు పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్ మర్చిపోతారు పబ్లిక్ మెమరీ ఇప్పుడు నెహ్రూ గారిని ఎవరో అన్నం మానేశారు ఇప్పుడేవో ఇంకో పేరు ఏదో పట్టుకుని టెబ్బట్ అడుతున్నారు అవన్నీ పబ్లిక్ మెమరీ ఇస్ వెరీ షార్ట్ రామ్దేవ్ బాబా గారి దీక్ష కూడా మర్చిపోయారు జనాలు ఇంకేమో కొత్త కొత్త అంశాలు వచ్చేసే అప్పుడే అది ఆల్ దట్ ఈజ్ గానింగ్ టు ఆర్కైవ్స్ ఆర్కైవ్స్ అని ఉంటాయి దాంట్లో వెళ్ళిపోయింది అప్పుడే ఆయన పాటికి ఇంకొంచెం ఓపిక తెచ్చుకునేదో ఇంకా ఆసనాలు అవి మొదలెట్టుకుంటే పదం సరిపడుతుంది పబ్లిక్లో వెరీ షాక్ లేదా మళ్ళీ రీకిండిల్ చేయాల్సి ఉంటుంది ఏదో చేస్తే ఈ పేరు ప్రతిష్టలు వెరీ బిగ్ ప్రాబ్లమ్ చేసి ఎనీవే అవన్నీ కూడా మీరు స్కిల్ఫుల్గా సంపాదించిన పోతాయి మీరు ఒక ప్రాసెస్తో సంపాదించేదైతే ఆత్మజ్ఞానం కూడా ఇవన్నీ ఎలా పోతున్నాయో అది కూడా అలాగే పోతుంది అది ఎలా పోకుండా మనతోటి శాశ్వత కాలము నిజానికి కాలమునకు అతీతము ఈ కాలబుద్ధిని పోగొట్టాలి ఇవాళ ఉంటుంది చచ్చిపోయిన తర్వాత కూడా ఉంటుంది ఆత్మ మనతోటే ఇట్స్ నాట్ లైక్ దాట్ ఇన్ఫ్యాక్ట్ మీరు ఆత్మస్వరూపం తెలిసేపటికి కాలము మిథ్య అని తెలుస్తుంది దేర్ విల్ బి నో టైం ఇది సినిమాలో టైం ఉంటుందండి ఇది సినిమాకి పిల్లవాడు కొడతాడు మూడుగా కొన్ని సినిమాలు అలా ఉంటాయి పేర్లునే అయిపోతాయి సీన్ వస్తుంది వర్షం పడిపోతూ ఉంది చీకటి ఈ లోపల రక్షించండి అని ఒక కేకను అనిపిస్తుంది అప్పుడు ఒక గృహస్థు ఆయన ఆయన భార్య పెద్దవాళ్ళు తలుపు తీస్తారు ఏమిటా అని చూడ్డానికి వాళ్ళ అప్పుడు ఒక భక్త భార్య ఆ వర్షంలో తలసిపోతూ ఉంటారు ఇప్పుడు ఆ భర్త నా భార్య గర్భవతి ప్రసవానికి సిద్ధంగా ఉంది తమను రక్షించాలి కాపాడాలి అని కోరుతారు వీళ్ళు రక్షిస్తారు ఆమె శిశువును ప్రసంగిస్తుంది వాడే పెరిగి పెద్దవాడే నాయకుడు అవుతాడు వాడే హీరో ఏవేవో ఘనకార్యాలను సాధిస్తారు మీరు సినిమా పూర్తయిన రెండు గంటలు ఏ రైతులకు వాట్ హ్యాపండ్ టు దట్ టైం దేట్ అక్కడ యాభై సంవత్సరాల జీవిత చరిత్ర వెళ్ళిపోయింది కదా సినిమా తెర మీద యాభై సంవత్సరాల జీవిత చరిత్ర వెళ్ళింది ఆ టైం ఆ టైం సత్యమా మిక్సేయా మిథ్య అది సత్యం కాదు వక్త్ వక్త్ అంటే కాలము అది సత్యమా మిక్స్ మిథ్య స్వప్నంలో ఒక కాలం ఉంటుంది మీరు కాశీ వెళ్ళి తీర్థయాత్ర స్నానం అది చేసి కనీసం పదిహేను పది రోజులు ఉంటుంది ఆ టైం ఏమిటి మీకు తెలివి అప్పుడు ఆ టైం ఏమని తెలుస్తుంది మిథ్య అలాగే ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత ఈ జాగ్రత్త వ్యవస్థలో అంతర్గతంగా ఉండే కాలము మిథ్య అని తెలుస్తుంది కాబట్టి ఇట్స్ నాట్ ఏ టైం బౌండ్ ప్రాసెస్ కాలం అనకు ప్రాసెస్ తర్వాత ఒకప్పుడు సర్కంస్టాన్సెస్ ఉంటాయి ఇప్పుడు స్వర్గానికి వెళ్ళాలనుకోండి యజ్ఞం చేయాలి కొంతకాలం వేచి ఉండాలి ఆ కర్మ పరిపక్వం అప్పుడు ఇక్కడ మరణించాలి స్వందంలో పుట్టాలి అప్పుడు భోగాలను అనుభవించాలి సో మెనీ సర్క్రమ్స్టాన్సెస్ కలిసి రావాలి సో అలాగే ఇప్పుడు బాగా కష్టపడి చదివాడు అనుకోండి ఫస్ట్ యూనివర్సిటీ ఫస్ట్ రావాలనుకోండి దానికి కూడా పరిస్థితులు కలిసి రావాలి అలాగ ఆ ఎగ్జామినేషన్ రోజున వీడి బస్సు మిస్ అవ్వకుండా ఉండాలి ఆ రోజుని బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ రాకుండా ఉండాలి వీడి పరీక్ష పేపర్ మీద ఇంకొకటి పేపర్కి వీడి పేపర్కి మిస్ప్లేస్ అయిపోకుండా ఉండాలి ఎన్నెన్నో పరిస్థితులు కలిసి రావాలి అన్నీ కలిసి వస్తే వీడు ఉత్తీర్ణతలు అవుతారు సో ఆత్మజ్ఞానానికి ఆ విధంగా కలిసి రావాల్సిన పరిస్థితులు ఏమీ ఉండవు ఎందుకంటే అది నిత్య సిద్ధము ఇప్పటికే సిద్ధించి ఉన్నది కాబట్టి పరిస్థితులపై ఆధారపడి ఆత్మజ్ఞానము ఉదయించదు ఇన్ఫాక్ట్ ఒక్క మాటలో చెప్పాలంటే కాజల్ ప్రాసెస్ ఉంటుంది అంటే పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో వాటి మీరు ఫుల్ఫిల్ చేసినప్పుడు ఎఫెక్ట్ నిర్మాణం అవుతుంది ఆత్మజ్ఞానము అటువంటి కాజల్ ప్రాసెస్లో అంతర్గతము కాదు తర్వాత ఆత్మజ్ఞానాన్ని మీరు ఎన్ఫోర్స్ చేయలేరు ఇప్పుడు గురువు శిష్యుణ్ణి వీడు నాకు ప్రియమైన శిష్యుడు అని వాటికి ఈ కెనాట్ ఎన్ఫోర్స్ వీడిని ఏమైనా ఆత్మజ్ఞానాన్ని చేసేస్తాను ద్రోణాచార్యుడు ఏం చేశాడంటే అర్జునుణ్ణి వీడిని సర్వోత్కృష్టమైనటువంటి ధనుర్ధారిగా నేను చేసేస్తాను అని అనుకున్నాడు చేశాడు ఏమండి నారాయణ చైతన్య వీళ్ళు ఏం చేస్తారంటే విద్యార్థులను మేము ఐఐటీలుగా చేస్తాము అని వాళ్ళు అనుకుంటారు చేస్తారు డూ ఇట్ సో అలాగే ఒక మహాత్ముడు తన కొడుక్కో లేకపోతే తనకు ప్రియుడైన శిష్యుడికో వీళ్ళ ఆత్మజ్ఞానాన్ని నేను ఇచ్చేస్తాను ఇట్ కె డూ దాట్ ఆరుని శ్వేతకేతు ఇవ్వలేకపోయాడు మొదటిసారి రెండోసారి ఇవ్వలేకపోయాడు మూడోసారి ఇవ్వలేకపోయాడు తొమ్మిదోసారి వాడికి కలిగింది యూ కెనాట్ ఎన్ఫోర్స్ ఇట్ సో నాట్ యూ కెన్ ప్రివెంట్ ఇట్ నేను ఈ పాఠం వీడికి చెప్పడం మానేస్తాను వీడికి మార్కులు ఎలా వస్తాయి చూస్తాను అని యూ కెన్ డూ దట్ ఒక పరీక్ష సందర్భంలో బట్ మీరు ఆత్మజ్ఞానాన్ని యోగ్యుడైన వ్యక్తికి మీరు ప్రివెంట్ చేయలేరు సో నథింగ్ కెన్ ప్రివెంట్ ఇట్ నథింగ్ కెన్ కంప్లెన్ ఇట్ ఎందుకో తెలుస్తుందండి మనిషి కొంతమంది ఎలా ఉంటారంటే ఒక ఆగ్రహంలో ఉంటారు గ్రహావేశము అని మనం చూసంగా గ్రహాలు పట్టుకుంటాయని గ్రహణము కూడా ఒకటి చూసాం ఆ గ్రహణ గ్రహంలో ఉంటారు ఏదో గ్రహం పట్టుకుని ఉంటుంది వాడు ఆ గ్రహంలో ఉన్నవాడికి మీరు ఏం చెప్పండి వాడికి ఆ జ్ఞానం ఉదయించలేదు కిషం అండి ఈ ప్రసంగం అంతా వచ్చింది గ్రహాలు ఉంటాయి ఆ గ్రహం పుట్టింది నేను ఇంకా ఎక్కువ కాలం బతకాలి అనుకుంటాడు అదో గ్రహం లేకపోతే నా పేరు ప్రతిష్టలు ఈ లోకంలో ఉండాలి అనుకుంటాడు అదో గ్రహం నా ఫోటోలు మొత్తం బజార్ అంతా అనుకుంటాడు ఎందుకు ఫోటోలు బజార్ అంతా అదో గ్రహం ఇలాంటి గ్రహాలు ఇలాంటి గ్రహం ఉన్నట్లయితే మీరు ఏం చేయండి వాడికి ఆత్మజ్ఞానము వేయించరు బొగ్గు తీసుకుని నీళ్ళలో కడిగితే తెల్లబడుతుందా తెల్లబడదు పాలల్లో కడిగితే తెల్లబడుతుందా తెల్లబడదు కానీ నిప్పుల్లో వేస్తే మాత్రం తెల్లబడుతుంది కాబట్టి జ్ఞానాజ్నేయంలో ఆ జ్ఞానము వాడికి ఉపయోగించాలి తప్ప యు నాట్ ఎన్ఫోర్స్ ఇట్ సో ఒక మాటలో చెప్పాలంటే ఏ మనస్సు అయితే బంధాన్ని కల్పించుకున్నదో ఆ మనస్సు వివేకాన్ని పొంది బ తాను బంధము అనే కల్పనని విడిచిపెట్టాల్సి ఉంటుంది అంతే కాబట్టి ఇట్ ఇస్ నాట్ ఏ ప్రాసెస్ ఇట్ ఇస్ నాట్ సర్కంస్టాన్షియల్ It ఇట్ ఇస్ నాట్ ఇన్సిడెంటల్ యూ కెనాట్ కంప్లీట్ యూ కె నాట్ ప్రివెంటి యాజ్ఞవల్క్యుల్ని ఆ కథ చెప్తారు యాజ్ఞవల్క్యు మహర్షికి ఆయన గురువు నా జ్ఞానాన్నంతా నాకు వాపస్ ఇచ్చేవి సరైతే తీసేసుకోవాలని ఆయన వాపస్ ఇచ్చేస్తారు ఇచ్చేసి మళ్ళీ జ్ఞానాన్ని సంపాదించుకుంటారు యు కె నాట్ స్టాప్ ఇట్ సో ఆత్మజ్ఞానము అంటే అదేంటున్నారు కాబట్టి టోటల్ నిరపేక్షత దాని లక్షణం సర్వదా స్వాత్మని సర్వకాలంలో ఎందు తన స్వరూపము విషయంలో సప్తమే విషయ సప్తమే టోటల్ నిరపేక్షత సహ అమృతత్వా అమృత భావాయ కల్పతే అంటే శంకర్లు ఏం చేస్తారంటే త్లాకర్థం రాశారు అమృతత్వా అంటే భావార్థంలో తత్వా వస్తుంది కదా అమృతత్వము అంటే అమృత భావము అంటే ఆయన ఇంకా అంతకంటే త్వకి అర్థంగా సార్ ఒకప్పుడు అలాగే ఉంటుంది భాష్యం ఆ అంటే జన్మవర్ణములకు అతీతమైన ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంతేగాని జన్మ అనేది పట్టుకోకూడదు జన్మ అనేది పట్టుకున్న సమయంలోనే మృత్యువు ఎదురు మృత్యువు గుర్తుకొస్తుంది మృత్యువు ఉంటుంది అది మీరు జన్మనే జన్మ ఉల్లాసకరంగా ఉంటుంది కానీ మృత్యువు భయ హేతు అవుతుంది మీరు జన్మ మృత్యువు అనే ద్వంద్వ అతీతంగా వెళ్ళిపోయారనుకోండి అప్పుడు ఏమవుతుందో తెలిసినా మీకు ఈ జన్మ జన్మతిథి ఈ ఉల్లాసం ఇవే ఉండవు అట్ వేస్ట్ కదండి అట్ ది సేమ్ టైం మృత్యు అనేది ఇట్ డజంట్ క్రాస్ యువర్ థాట్ ప్రాసెస్ ఇట్ డజన్ క్రాస్ యువర్ మైండ్ యూ డోంట్ నో వాట్ ఈస్ దిస్ మృత్యు భయం అన్నది యూ డోంట్ నో వాట్ ఈస్ దట్ ఈస్ అమృతత్వం మోక్షాయ సమర్థోపతి అర్థ మోక్షమునకు అర్హుడు అవును కాబట్టి మనం చేయాల్సిందలా ఏమిటంటే నాకు మోక్షం ఎప్పుడు మోక్షం ఎప్పుడు ఎలా వస్తుంది ఎలా వస్తుంది అంటూ గడబడి చేయడం జంతువులు వేయడం కాదు నిరపేక్షత టోటల్ సైకలాజికల్ ఇండిపెండెన్స్ ని మనం సంపాదించుకుంటే మన స్వరూపము నిత్యముక్తము అని మనకి తెలుసుకోవే ధర్మా సమాభిన్నా ఓహో కాదు ఆదిశాంతా హ్యముత్పన్నా ప్రకృత్యవసువృతా సర్వే ధర్మాశ్రమాభిన్నా అజం సామ్యం విశారదం మన స్వరూపం ఎట్టిది అని ఆయన చెప్తున్నారు ఆత్మస్వరూపం ఎట్టిది ఇది నా ఉద్దేశంలో చాలా గొప్ప బోధ అని అనుకుంటూ ఉంటాను నేను చూడండి మనిషి శాంతి కావాలి అని కోరుతాడు శాంతి ఎలా లభిస్తుంది సైలెన్స్ కావాలంటే ఎలాగో సైలెన్స్ కావాలంటే ఏం చేయాలి మీరు చేయాల్సిందే ఉండదు శబ్దాన్ని కలిగించడం మానేస్తే సరిపడుతుంది శబ్దాన్ని సృష్టించడం మానేస్తే సైలెన్సే ఉంటుంది సైలెన్స్ని సృష్టించక్కర్లా ఇట్ ఈజ్ ఏ నెగిటివ్ థింక్ స్టాప్ క్రియేటింగ్ నాయిస్ ఉన్నది సైలెన్సే కాబట్టి శబ్దం పుడుతుంది ఉంటుంది పోతుంది కానీ సైలెన్స్ పుట్టదు పోదు ఎప్పుడు ఉంటుంది కాబట్టి మీ స్వరూపము ఆది నిశ్శబ్దము అని చెప్పవచ్చు మీ స్వరూపము ఈవెన్ టు బిగిన్ విత్ షురుసేహి సైలెన్స్ ఆది ఆదివాసీ అన్నట్టుగా అది బుద్ధా అయింది ఆది శాంత షురుసేహి సురుసేహి అంటే అప్పుడు ఎప్పుడో బిగిన్ అయిందని కాదండి బిగినింగ్ లెస్లీ బిగినింగ్ అనేది లేకుండానే మీ స్వరూపము శాంతము శాంతి కావాలి అంటారు శాంతి లేదండి శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మీరు అశాంతిని అంత పని కట్టుకుని కూనుకుని అశాంతిని సృష్టిస్తుంటే శాంతి ఎక్కడి నుంచి వస్తుంది మీరు అశాంతిని సృష్టించడం మానేయండి ఏమవుతుందో చూడండి ఏమవుతుంది శాంతి వస్తుంది రాదు ఉన్న శాంతిని మీరు తెలుసుకుంటారు ఎందుకంటే అప్పుడు తెలుసు ఓహో నేను ఈ అశాంతిని అనవసరంగా సృష్టించేనే నా స్వరూపము శాంతియే అని తెలుసుకుంటాను పైగా ఈ శాంతి నాకు కొత్తగా వచ్చింది కాదు నాకేనాడు ఇది దూరం కాలేదు సుమా అని కూడా తెలుసుకుంటాను ఆది శాంత మీరు షురుషేహి శాంతుడే అనుత్పన్నా సరే ఆయన అది చెప్తూనే ఉంటారు సో మీరు ఎప్పుడూ పుట్టలేదు అనుత్పన్నా అంటే మీకు పుట్టుకలేదు కదా అది శాంత అంటే స్వరూపత ఏవ శాంత ఇప్పుడు శాంతి అన్నది ఇదొకటి కూడా తెలుసుకోవాలి శాంతి కోసం ఏం చేస్తారంటే ఎక్కడికో పోతారు క్లబ్కి పోతాడు ఎందుకు క్లబ్ ఎందుకు పోతున్నాడు అంటారు అసలు మీరు ఆలోచించండి ఏదో కొంతసేపు విశ్రాంతిగా ఉండడానికి ఆ ఇంటి దగ్గర చేయొచ్చు కదా అంటే ఇంటి దగ్గర విశ్రాంతిగా ఉండదు క్లబ్కి పోవాలి చూసిన ముఖాల్ని అస్తమానం చూసుకో ఉండడం అంటే కాబట్టి శాంతి అన్నా విశ్రాంతి అన్నా ఇట్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ సర్కిమ్స్టాన్సెస్ మన చుట్టూ ఉండే పరిస్థితుల మీద ఆహారపడి ఉంటుంది అనే అజ్ఞానం సమాజంలో ఉంటుందా ఉండదు తర్వాత ఊటీ లేకపోతే అలాంటి ప్రశాంతంగా ఉండే ఆశ్రమం ఆశ్రమం ఒక ఆశ్రమానికి వెళ్ళిపోతే శాంతంగా ఉంటారో అశాంతంగా ఉంటారో మీకైతే వస్తుంది ఆశ్రమానికి వెళ్ళిపో ఆశ్రమంలో మీరేమో శాంతంగా ఏమి ఉండరు వెళ్ళి అక్కడేదో కొంత అశాంతి ఆల్రెడీ ఉంటుంది దాంతో ప్రవేశించి మరింత అశాంతిని మీరు ఇతరులకి సృష్టిస్తారు మీ ఇంది ప్రాసెస్ మీకు సృష్టించు ఇప్పుడు నాయిస్సు చేస్తుంటే అది ఇతరులకి దుఃఖము మీకు దుఃఖమే మీకు మాత్రమే సుఖమా ఏమి తమగా పిలుస్తూ ఉంటారు అర్ధరాత్రి వాళ్ళకి మాత్రమే సుఖం అవి పొడబం తేలుతుంటే వాళ్ళ చెవులకు మాత్రం అదేమన్నా హ్యాపీగా ఉంటుందా కానీ వాళ్ళు మూర్ఖత్వం చేత ఆ అని ఎగురుతూ ఉంటారు ఇట్ ఇస్ ఆల్ ఆల్కహాల్ యొక్క ఎఫెక్ట్ తప్ప ఇంకేమీ లేదు కాబట్టి అది వాళ్ళకు మాత్రం శాంత కాబట్టి మీరు ఇతరులకు అశాంతిని సృష్టించినప్పుడు మీకు ఏం మిగులుతుంది అశాంతియే మిగులుతుంది కాబట్టి మీరు చేయాల్సిందల్లా అశాంతిని సృష్టించడం మానయ్యాలి కానీ అశాంతి నుంచి పారిపోవడము అది ఉపాయం కానే కాదు ఇంచేతనే ఎదు పరిగెత్తకూడదు అదుగులు తీడారు నిసర్గదత్త మహారాజు బొంబాయిలో జీవించారు బొంబాయిలోనే ఎక్కడ పుట్టారో పుట్టారో మొత్తానికి బొంబాయి చేరుకున్నారు ఆయన ఆఖరిక్షణం వరకు బొంబాయిలోనే ఉండుతారు రమణ భగవాన్ ఆఖరిక్షణం వరకు అక్కడే ఉండుతారు రామకృష్ణ బ్రహ్మహంస ఆఖరిక్షణ వరకు అక్కడే ఉండుతారు వారు ఎక్కడికి వెళ్ళలేదు ఆశ్రమాలకి వెళ్ళలేదు తీర్థయాత్రలకి వెళ్ళలేదు క్షేత్రాలకి వెళ్ళలేదు ఏమిటంటారు దాంట్లో ఉన్న రహస్యం ఏమిటంటారు ఆది శాంత శంకర్లు అవతారిక తథా నాపి శాంతి కర్తవ్యత ఆత్మని విత్యా తథ అంటే అదేవిధంగా అంటే ఏ విధంగా అయితే ఆత్మస్వరూపమునందు జ్ఞానాన్ని మీరు సృష్టించనక్కరలేదో అదేవిధంగా ఆత్మస్వరూపంలో శాంతిని కూడా మీరు నిర్మాణం చేయనక్కరలేదు తెలుసుకుంటే సరిపడుతుంది తప్పుగా అశాంతిని సృష్టించకుండా ఉంటే సరిపడుతుంది స్మాత్ ఆది శాంత నిత్యమేవ శాంత సర్వకాలముల ఎందు శాంత స్వరూపులయ్యే ఉన్నారు తర్వాత ఈ శాంతి అనేది రెండు లెవెల్స్లో ఉంటుంది మనస్సు యొక్క లెవెల్లో శాంతి ఉంటుంది అంటే ఉదాహరణకి ఊరికే అల్లం చేస్తున్నారనుకోండి గోల పెడుతున్నారనుకోండి అప్పుడు మనస్సుకి అశాంతి కలుగుతుంది అప్పుడు మీరు అక్కడి నుంచి దూరంగా పోయి కొంచెం ప్రశాంతంగా ఉన్న చోట ఎక్కడైనా కూర్చుంటే మనస్సు లెవెల్లో శాంతి కలుగుతుంది ఆ విధంగా కొంత సహజమేది కానీ ఆ శాంతి మనస్సు యొక్క స్థాయిలో శాంతి చాలా చాలా పేలవంగా ఉంటుంది పైగా ఏ క్షణంలోనైనా అది పోవడానికి ఛాన్స్ ఉంటుంది అందులో జనులు సెల్ ఫోన్ గేమ్లో పెట్టుకుని తిరుగుతూ ఉంటాం ఇంకా శాంతి ఎక్కడ ఉంటుంది అది టింగ్ టింగు అనేప్పటికీ వీడి శాంతి అక్కడితో ఆచి కాబట్టి ఆ మనస్సు యొక్క స్థాయిలో ఉండే శాంతి చాలా బ్రిటింగ్గా ఉంటుంది అంటే ఏ క్షణంలోనైనా అది పోవచ్చు మీకు మీకు శత్రుభాగం గలవాడు రోడ్డు పట్టుకు వెళ్తూ కనపడ్డాడు అనుకోండి పార్కులో కూర్చుని ఉండగా మీరు శాంతి ఏముంటుంది పార్కు శాంతిగానే ఉంటుంది మీకు శాంతిగా బాగుందర్రా ఇక్కడ అని అనుకునే లోపల వాడు ఎవడో కనపడ్డాడు అనుకోండి మీ శాంతి ఏముంటుంది కూర్చుంది వాడు కనపడక్కర్లా వాడు గుర్తుకొచ్చాడు అనుకోండి చాలు పోవడానికి కనపడినక్కర్లా తర్వాత ఆ పార్కులో ఎవడో వచ్చి అదేదో అమ్మకాడిని తీసుకొస్తాడు అది అది కొనమని నీ వెంట పడతాడు పార్కులోకి వెళ్ళి కూర్చుంటే అక్కడ కూడా కూర్చొని మనం మీ వెంట పడతా ఆ శాంతి ఏమవుతుంది పోతుంది ఇట్ ఈస్ గా మధ్య రైల్లో ప్రయాణం చేసేప్పుడు ఈ సెల్ ఫోన్ యొక్క బెడద చాలా అధికంగా ఉంటుంది రైల్లో ప్రయాణం చేసినప్పుడు మీరు ఏసీ క్లాసులో ప్రయాణం చేసిన ఏసీ థర్డ్ కాదుకొని సెకండ్లోకి వెళ్ళిన మీకు సెల్ ఫోన్ యొక్క బెడత తప్పదు మరి పీపుల్ మోస్ట్ ఇన్సెన్సిటివ్గా ఉంటారు ఏమీ సెన్సిటిలిటీ ఉండదు వాళ్ళ సంసారం అంతా మనకు తెలుస్తూ ఉంటుంది వాడేదో ఫోన్లో మాట్లాడుస్తూ గట్టిగా మాట్లాడుతూ వాడి సంసారం వాడి సంసారం అంతా దాంతో మాట్లాడుతూ ఉంటారు అదంతా మీకు తెలుస్తూ ఉంటుంది ఏం చేసుకుంటారు మీరు ఆ జ్ఞా సమాచారం And what he informs, so he, he compels you to listen. That's what he says, He has to sleep in the evening, He has to sleep in the vibration mode. He has to sleep in the same way. Where you cannot sleep.